సో నమస్కారము బ్రహ్మవదనము అనే రెండు క్రియలు ఉన్నాయి ఈ రెండు క్రియలు చేస్తున్నాడు ఎందుకు చేస్తు అందుకే ప్రతి పదార్థం కదా ఇంతల్లా ఎందుకు దాన్ని పెట్టడము అంటే దాంట్లో ఉండే కూడా మనకు అందజేయాలి బయటి టైం క్లాస్ అయ్యేప్పటికే అది మనలో దిగిపోవాలంటే హృదయంలో అందుకోసం అంత దృఢంగా భాష్యకారులు చెప్తారు సో బ్రహ్మ అంటే వాయువే నమో బ్రహ్మనే ఆ బ్రహ్మకు లేకపోతే వాయురూపంగా ఉన్న బ్రహ్మకు లేకపోతే ఇగో ఈ వాయువు చేత నిర్దేశింపబడే సర్వజగత్కారణమైనటువంటి ఆ పరబ్రహ్మకు నమహ అంటే నమస్కరోమి అని అర్థం నమ అంటే నమస్కరోమి నేను నమస్కారమును చేయుచున్నాను ఏమిటండి నమ అంటే ఏమిటి ప్రఫ్వీభావము అంటే వినయభావము ఇలా తలకే ఉంచుట ప్రఫ్వీభావం అంటే తల వంచుట తల వంచడంలో అభిప్రాయం ఏమిటంటే శరణాగతి చేయుచున్నాను హే వాయుదేవ లేకపోతే హే పరమేశ్వర నీవు వాయుదేవుని రూపంలో ఉన్నావు నీ యొక్క శక్తియే ఈ దేహమునందు ప్రసరిస్తూ ఉన్నది ప్రతి అంశంలోనూ ప్రతి కణంలోనూ ఉన్న శక్తి నీ స్వరూపమే ఇదిగో ఈ దేహాన్ని నీవే నడిపిస్తున్నావు ఇంతవరకు నీవే నడిపించావు ఈ పైన కూడా నీవే నడిపించు కేవలం ఇంతమాత్రం నాకు అనుగ్రహించు ఏమిటంటే విద్యాశ్రవణము ధారణము ఆత్మవిద్యని నేను శ్రవణం చేసుకుని ధారణం చేసుకునే విధంగా ఈ శరీరంతో ఈ జీవితంతో కొంత ప్రజాక్షేమం కొంత పరోపకారం అయ్యే విధంగా ఈ మానవ జీవితము సఫలమయ్యే విధంగా అనుగ్రహించు అంతకంటే ఇంకొరీదేమీ లేదు అని ఆ విధమైనటువంటి శరణాగతికి పృథ్వీభావము అనిపేరు నమో బ్రహ్మణే అటువంటి పృథ్వీభావాన్ని నేను చేస్తున్నాను తర్వాత నమస్తే వాయో భాష్యం అందాము నమ తే హే వాయో నమస్కరోమి పరోక్ష ప్రత్యక్షాభ్యాం వాయురేవ అభిధీయతే నమస్తే వాయు చూడండి నమోబ్రహ్మణే అన్న చోట తే లేదు నమస్తే వాయు రోజు తే వచ్చింది ఎందుకో తెలుసిన తే అంటే ప్రత్యక్షం తే పరోక్షం అదే భాష్యకారులు ఉంటున్నారు నమో బ్రహ్మణే పరోక్షం నమస్తే వాయు అందులో అడ్రస్ ఓ వాయువా నీకు నమస్కారం అంటే ఎదుర్కొంటానే ఉన్నాడు వాయువు ఓ బ్రహ్మగారికి నమస్కారము అంటే బ్రహ్మగారు ఎదుర్కొంటా లేని ఎక్కడో ఉండాలి సో పరోక్ష ప్రత్యక్షత్వముల చేతనం ఆ వాక్య రచనలో ఒకటి పరోక్షము రెండవది ప్రత్యక్ష రెండింటి చేతనం చెప్పబడే తత్వము ఒకటియే పరోక్షంగా ఉన్నప్పుడే దానికి బ్రహ్మ అని పేరు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అదే వాయువు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏ కోసం ఎక్కడికి వెళ్ళాలండి ముంచేతన నేనేమంటానంటే దేవాలయానికి వెళ్ళాలి దేవుడిని దర్శనం చేయాలి అంటే ఓ ఓ స్వామి ఉన్నారు మా మిత్రులు ఆయన అంటూ ఉంటారు నాతోటి నా స్వభావం తెలిసి అంటారు ఏమయా దేవుడికి దర్శనం ఇచ్చొచ్చేవాళ దాన్ని లేదండి ఇంకా అన్ని పరిస్థితులు కుదిరితే కానీ దర్శనం ఇవ్వడం కుదరదు ఏమిటి పరిస్థితులు కుదరాలి ఆహ్వానం ఉండాలి ఆహ్వానం లేకుండా దేవాలయానికి ఇలా వెళ్తూ ఉండే ఆహ్వానం ఉండాలి ప్రయాణము ఖర్చులు ఫస్ట్ క్లాస్ ప్రయాణం ఖర్చులైనా ఇవ్వాలి అక్కడ ఏదైనా సత్కారం చేయాలి నూతన ఇది చేస్తే దేవుడు అప్పుడు వెళ్ళి దేవుడికి దర్శనం ఇచ్చి రావటం సో ది ఐడియా ఈజ్ దేవుడు మన ముందే ఉన్నాడు దేవదర్శన అంటే ప్రతిమా స్థూల బుద్ధి నామ్మని ఎవడైతే సూక్ష్మబుద్ధి చేతనం ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించటం చేత కాని వారు వారు రైలెక్కో వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి దర్శించి రావాలి సో ఇట్ ఇస్ ఓకే డిసిప్లిన్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ బట్ నాట్ అట్ దిస్ లెవెల్ ఇక్కడ ప్రత్యక్షంగా పరమేశ్వరుడు మనకి ఎదుర్కొన్న కొట్టొచ్చినట్టు కనపడుతున్నాడు అంతే సో తే తుభ్యం హే వాయో నమస్కరో ఓ వాయువా తే అంటే తుభ్యం అంటారు ఆయన తే అంటే తుభ్యం అన్న దానికి కూడా అర్థం రాయాలంటే తే అంటే నువ్వు తవతే అనుకుని పోతావేమో అనని తుభ్యంతే చతుర్థి విభక్తిది సో హే వాయో నీకు నమస్కారము ఇది పరోక్ష ప్రత్యక్షాభ్యాం నమో బ్రహ్మణే పరోక్షము నమస్తే వాయువు ప్రత్యక్షము రెండు రూపముల చేతనో వాయురేవ అభిధీయతే వాయువు వాయువే చెప్పబడుచున్నాడు ఇక్కడ రెండు వేర్వేరు తత్వాలున్నాయని మీరు అనుకోద్దు అదే వాయువు పేర్లు కూడా మారతాయి ఈ వాయువే ఏ మూలస్థానము అనంత శక్తి సంపన్నుడైన పరమేశ్వరుని నుంచి వచ్చింది ఈ వాయువు ఆ పరమేశ్వరుడికి ప్రాణ అని పేరు ఆయనకే సగుణ బ్రహ్మ నాటి నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ ఆ పరమేశ్వరుడికే హిరణ్య గర్భ అని పేరు ఆయనకే మరో పేరు పేర్లు చెప్పే నాలుగు పేర్లు లేదు పేర్లన్నీ మీకు గుర్తుండాలి ఎందుకంటే అక్కడక్కడ వస్తూ ఉంటాయి ఇన్ని పేర్లు సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పేరు వస్తుంది సగుణ బ్రహ్మను ఎందుకన్నాము నిర్గుణ పరబ్రహ్మ నుంచి వ్యక్తమైనటువంటి స్థితి కనుక సగుణ బ్రహ్మన్నాం హిరణ్య గర్భుడని ఎందుకన్నాము హిరణ్య తేజోవై హిరణ్యం తేజస్సు అంటే అనంత శక్తి అధ్యయత హిరణ్య గర్భుడి కాస్మిక్ పవర్ ఇన్ఫినిట్ కాస్మిక్ పవర్ అధ్యత హిరణ్య గర్భుడు అన్నాం సూత్రాత్మానెందుకన్నాము మొత్తం సమస్త ప్రాణుల ఎందు ఉండి ప్రా ఓషన్ ఆఫ్ లైఫ్ సమస్త ప్రాణులని ఒక చోటకి చేర్చి దట్ యూనిటీ ఇస్ ది రియాలిటీ ఆ విధంగా సూత్రం మాల అంటే సో అనేక పుష్పాలని ఒకచోటకి తీసుకొచ్చి దారంతో కడితే మాల అవుతుంది అదేవిధంగా ఈ జగత్ అంటే ఏమిటి ఈ వేర్వేరు ప్రాణులన్నింటినీ కూడా ఆ శక్తి అనేటువంటి సూత్రంతో కట్టిపెట్టి ఒక సమష్టి రూపంగా నిలబెట్టి ఉంచినటువంటి ఆ అనంత శక్తి ఆ శక్తి స్వరూపుడే పరమేశ్వరుడు ఆయనకి ఆ కారణంగా సూత్రాత్మ అని పేరు ఆయనకే ప్రాణ అని పేరు ప్రకృష్టం అనితి చేష్టతే ఇది ప్రాణ అత్యంత అధికంగా సర్వోత్కృష్టంగా జగద్దంతా కూడా చేష్టారూపంగా క్రియారూపంగా ఉన్నది ఈ గోళాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి సూర్యుడు ఇంకా గెలాక్సీలో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు సో జగత్తంతా కూడా ఎక్స్పాండ్ అయిపోతూ క్రియారూపంగా చేష్టారూపంగా ఉన్నది ఈ చేష్టంతా కూడా ఆ వచ్చింది కాబట్టి ఆయనకి ప్రాణ అని ఒకే తత్వాన్ని బోధిస్తూ ఉంటాయి సో ఆ పరమేశ్వరులకు నమస్కారము వా నమస్కరో తర్వాత కిం మే చక్షురాద్యపేక్ష్య బాహ్యం సన్నికృష్టం అవ్యవహిం ప్రత్యక్షం బ్రంహసిస్మాత్ తస్మాత్ ే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సో యస్మాత్ తస్మాత్ అది మనం అక్కడ జత చేసుకోవాలి రెండు వాక్యాలున్నాయి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ అని అధ్యయన పరంపర అధ్యయనం అలా చేస్తున్నారు అది అధ్యయన పరంపర ఒకటి మా గురువు అలా చెప్పారు మాకు నేను కొమ్మల కామేశ్వర ఘనపాఠి గారి దగ్గర నేను వేదం చెప్పుకున్నా ఆయన అలా చెప్పారు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఆయన అలా నేను అడిగాను ఆయన్ని ఇప్పటికే మేము భాష్యాలవి చదువుకున్నాం ఆయన అడిగాను ఏమంటే మీరు మరి భాష్యాలు మీకు తెలుసు కదా ఇలా ఎందుకు చెప్తున్నారు కానీ భాష్యం దగ్గర అలా చదువుకోవాలి ఇది అధ్యయన పరంపర మా గురువు అలా చెప్పారు నాకు అని ఆయన అన్నారు మరి మీరు మీ గురువు గారిని అడగలేదా అని నేను ఆయన అడిగాను అడిగాను ఆయన నాకు ఇదే సమాధానం చెప్తాను సో ఇది అధ్యయన పరంపర అలాగే అధ్యయనం జరుగుతోంది త్వా త్వా ఏముంది పెద్ద విషయమేం కాదు అధ్యయనంలో ఎలా ఉందో అలాగే అర్థం దగ్గరికి వచ్చేటికి ఎలా అవసరమో అలాగే అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది అది ఇక్కడ కూడా అంతే సో ఇక్కడ భాష్యకారులు ఏం చేశారంటే త్వమేవా అని వ్యాఖ్యానం చేశారు ఎందుకంటే వదిష్యామి అనే క్రియలో కర్మ కర్మకి ద్వితీయ విభక్తి కర్మని ద్వితీయ అవసరం కనుక ద్వితీయ విభక్తి కింద చేశారు విభక్తి దేవుని ఎలా కావాల్సింది ఎలా మార్చుకోవచ్చు అస్తు సో యత త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి యత అంటే బికాస్ ఏ కారణం చేతనైతే బాజ్ త్వమేవ ప్రత్యక్ష బ్రహ్మాసి ఓ వాయుదేవత నీవే ప్రత్యక్ష బ్రహ్మవి ప్రత్యక్షపరమేశ్వరుడు నీవే అయి ఉన్నావు ఏ కారణంచేతనైతే నీవే ప్రత్యక్షపరమేశ్వరుడవై ఉన్నావో తస్మాత్ ఆ కారణంచేత నేను నీవే ప్రత్యక్షపరమేశ్వరుడవు అని చెప్తున్నాను అంతే నీవే ప్రత్య మీరే ప్రత్యక్ష పరమేశ్వరుడు అని నేను చెప్తున్నాను ఎందుకలా చెప్పడం నోరుముసి కూరుకోవచ్చు కదా ఎందుకు చెప్పడం అంటే ఎందుకు చెప్పడం మీరే ప్రత్యక్ష పరమేశ్వరుడై ఉన్నారు ఉన్నమాట నేను చెప్తున్నాను అని బ్రహ్మవదన క్రియ ఎందుకంటే ఆ దేవత యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి ఉన్నదే స్వరూపం అని తెలుసుకుని తెలుసుకున్న చెప్పాలి చెప్పినట్లయితే మనకి తెలిసింది అనే విషయం నిర్ధారణ అవుతుంది మనకి మనకి నిర్ధారణ అవుతుంది ఆ దేవతా స్వరూపానికి కూడా నిర్ధారణ అవుతుంది అప్పుడేమవుతుంది ఆ దేవత యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది ఓ శ్రీరామ నీ వంటి మర్యాద పురుషోత్తముడు నీవు నీ వంటి వాడు లేడు అని మనం స్తుతిస్తే అప్పుడు మనకు ఆ దేవత యొక్క అనుగ్రహం లభిస్తుంది అందుకోసం నేను స్తుస్తున్నాను నిన్ను అని సో ఉంది చూడండి కించ ఇంకా ఏమంటే త్వమేవ నీవే బాహ్యం చక్షురాది అపేక్ష్య నేత్రేంద్రియము మొదలైన బాహ్యముతో పోల్చి బాహ్యమున బాహ్యము అంటే బయట ఉండేది బహిర్భవం బాహ్యం నేత్రేంద్రియం నాకు బాహ్యము ప్రాణము నాకు ఆంతరము మీరు ఆలోచించండి ఇప్పుడు నేనున్నాను నేను నేను అంటే ఈ దేహమే కాదు నేను నేను అంటే దేహమునంతా కూడా ప్రసరిస్తూ ఉండే ప్రాణశక్తి నేను సో మోకాలు నేనే అధికాలు నేనే మొత్తం అంతా నేనే బాగానే ఉంది బట్ నేను అన్న దాంట్లో ఇప్పుడు కొన్ని ఇంద్రియాలని అంతకంటే అంతరంగా ఉండే ప్రాణశక్తిని మనం విభాగం చేసుకున్నట్లయితే కన్ను ప్రాణము దీంట్లో నాకు ఏది దగ్గిరా ఆ రెండింట్లో ప్రాణం దగ్గిరా కన్ను కంటే కూడా ప్రాణం దగ్గిర ఇప్పుడు మధ్య మాంసములు కన్ను ఈ రెండింట్లో ఏది దగ్గర కన్ను దగ్గర మధ్య మాంసములు బాహ్యము కన్ను ఆంతరము కన్ను ప్రాణము ఈ రెండింట్లో ఏది బాహ్యము ఏది ఆంతరం కన్ను బాహ్యము ప్రాణము ఆంతరము రైట్ ఆంతరము అంటే బాహ్యము అంటే సో అదేంటున్నారు ఆయన సో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ నీవు ఎంత ప్రత్యక్షం అంటే కేవలం కంటితో చూడబడుతో ఎదురుకుండా ఉన్న ప్రత్యక్షం అలాంటి ప్రత్యక్షం కాదు ఇంకా అంతకంటే కూడా ప్రత్యక్షం ఎంత ప్రత్యక్షం కంటిలో దూరేసిందా అంటే అలా కూడా కాదు కంటి కంటే కూడా వెనుకనుండి లోపల ఉండి అంతకంటే కూడా ప్రత్యక్షం కంటికంటే కూడా ఎక్కువ ప్రత్యక్షం రానవండి ఇప్పుడు కళ్ళు మీరు కన్ను ఉందనే విషయం మీకు ఎలా తెలిసింది కళ్ళు తెరిచి ఉండాలి ఎదురకుండా వస్తూ కనబడుతూ ఉండాలి కళ్ళు మూసేశారు మూసేస్తే అక్కడ కన్ను ఇంద్రియము క్లోజ్ అయిపోయింది కానీ అప్పుడు మీరు ప్రాణాన్ని బాగా దర్శించగలుగుతారు రైట్ కాబట్టి ప్రాణదర్శనం చేస్తున్నప్పుడు మీరు ప్రాణశక్తితోటి రిలేట్ చేస్తున్నప్పుడు వాట్ హ్యాపన్ టు ది ఐ ఇట్ ఈస్ కెప్ట్ అయిడ్ హౌ బికాస్ ఇట్ ఈస్ నాట్ సో మచ్ ఇంట్రెన్సిక్ టు యూ యాజ్ ది ప్రాణ ఈజ్ అదే అంటున్నారు సో ఈ కన్ను బాహ్యము అవుటర్ ఇటీస్ దానికంటే కూడా ప్రాణం కూడా నాకు దగ్గర సో ఆ ప్రాణశక్తి రూపంగా నీవే ఉన్నావు కాబట్టి నా కన్ను నాకు ఒక పిసరు దూరంగానే ఉంది కానీ నీవు మాత్రం అంతకంటే దగ్గరగా ఉన్నావు అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెన్ ఇంట్రెన్సికల్లీ ఎక్స్పీరియన్స్ ఈశ్వరుణ్ణి చాలా ఇంట్రెన్సిక్గా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇది నేను అనేక సార్లు మెడిటేషన్లో చెప్తూ ఉంటాను ఎందుకంటే దట్ ఈస్ హౌ ద మెడిటేషన్ ఈజ్ జనరేటెడ్ మెడిటేషన్ కావాల్సిన మెటీరియల్ ఎక్కడి నుంచే వస్తుంది కనుక నీవు ఇంత కన్ను కంటే కూడా అంతరంగా ఉన్నావు కనుక ఇంతకంటే ప్రత్యక్షంగా ఇంకా బ్రహ్మస్వరూపము మరొకటి ఉండదు అంచేతనే ఆ మాటనే నేను దౌరాయిస్తున్నాను ఆ మాటనే పైకి స్పష్టంగా చెప్తున్నాను అదే తస్మాత్ సన్నికృష్టం అంటే దగ్గర అవ్యవహితం అంటే ఇంక మధ్యలో గ్యాప్ ఏం లేదు నేను నా కన్ను దెర్ ఈజ్ ఎ గ్యాప్ స్మాల్ గ్యాప్ నేను ప్రాణము ఇంక గ్యాప్ ఏం లేదు నేనే ప్రాణము ప్రాణమే నేను అంత దగ్గరగా లేకపోతే కంటి కంటే కూడా దగ్గరగా ప్రాణము సో అంత ఆత్మరూపునిగా బాగా దగ్గరగా నీవు ఉన్నావు తస్మాత్ అంచేతనే తామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి నిన్నే ఓ ప్రాణస్వరూపమ ప్రాణస్వరూపుడా ఓ ప్రాణమా నీవే ప్రత్యక్ష బ్రహ్మవు అని నేను చెప్తున్నాను ఇది ఇక్కడ ఊరికే రెండే వాక్యాలు ఉన్నాయి ఇక్కడ రెండో మూడో ఇది బృహదారణ్యకల్లో ఒక పెద్ద సెక్షనే ఉంది ప్రాణోపాసన రెండో అధ్యాయ మొదటి అధ్యాయంలో రెండో బ్రాహ్మణంలో ప్రాణోపాసన చాలా విస్తారంగా ఉన్నది అక్కడ విస్తారంగా ఉన్నది ఇక్కడ సింపుల్గా ఉన్నది బట్ ది కాన్సెప్ట్ ఈస్ సేమ్ వెరీ గుడ్ అక్కడికి ఆ అంశం పూర్తయింది ఇక తర్వాత ఉందాము వదిష్యామి సత్యం వదిష్యామిష్యా ఇక చూడండి ఋతం అన్నా సత్యమన్నా ఒకటే మీరు డిక్షనరీ తీసి చూస్తే ఒకటే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఒకటే ఉందనుకోండి ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఉందనుకోండి ఋతం సత్యమనో ఉందనుకోండి ఇప్పుడు దానికి సత్యమో ట్రూత్ అని అర్థం చెప్పేస్తాం కానీ రెండూ వచ్చినప్పుడు ఏదో కొంత భేదాన్ని చూపించాలి అది మామూలు పద్ధతి సో ఇక్కడ రెండు ఉన్నాయి రుతం మనం ఉంది సత్యం మనం ఉంది రిపిటేషన్ ఉండకూడదు కదా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రిపిటేషన్ అయితే పర్వాలేదు కానీ అక్కడ అక్కడే అంటే ఎలాగా కాబట్టి శంకరులు చాలా అందమైన భేదాన్ని చూపిస్తున్నారు మనం మాట పలకాలండి పలకడం అంటూ వస్తే పలకాలి అనవసరంగా పలకూడదు సత్యం వద అని వాక్యం ఒకటి ఉంది అక్కడ చెప్పాల్సింది ఇక్కడే చెప్తున్నా మళ్ళీ చెప్తాను సత్యం వద అంటే అర్థం ఏంటో తెలిసిన సత్యమును పలుకుము అని కాదు అసత్యమును పలుకవద్దు అని అర్థం సత్యమును పలుకుము అని శాస్త్రం బోధించింది అనుకోండి ఇంకా మీరు సత్యాన్ని పలికిస్తూ ఉంటారు ఏమంటే మీ ముక్కు వంకరగా ఉంది మీ జుట్టు తెల్లబడిపోయింది ఈ సత్యాలన్నీ పలుకుతో కూర్చున్నారనుకోండి ఇంక రో తెల్లవారితే అందరితో యుద్ధం తప్పింకే వాళ్ళు సత్యం పలుకంటే ఇంక అదే పనిగా సత్యం పలకమని కాదు ఒకప్పుడు సత్యం పలకకూడదు మీరు మరి ఏమిటంటే అలా ఉందంటే అసత్యం మావదని అర్థం దానికి దాన్ని పరిశీక్ష్యా విధి అంటారు అసత్యమును పలుకవద్దు అని అర్థం అంటే పలకాల్సి వస్తే కొనం అలాగే చెప్పచ్చు కదా అసత్యం ఆవదా అని చెప్పి ఎలా చెప్పాలో అలాగే చెప్తుంది నీవు అసలు మాట్లాడడం తప్పనిసరి అయితే సత్యాన్ని మాట్లాడు అని అభిప్రాయం ఎనీవే సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వదిష్యామి నేను మాట్లాడతాను ఎలా మాట్లాడుతాను సత్యాన్నే మాట్లాడతాను సత్యంలో మళ్ళీ ఇంకో రెండు చిన్న ప్రాబ్లం ఉంది ఇప్పుడు మీరు రోమర్ మాంగరింగ్ అని ఒకటి ఉన్నారు రోమర్స్ రోమర్నే స్ప్రెడ్ చేయటం దానికి ఏం చేస్తారు మీరు మీకు తెలుసున్న సత్యాన్ని మీరు చెప్తారు అంతే కదండి వాడు తర్వాత వెరిఫై చేసుకుంటాడు వెరిఫై చేసుకుని వచ్చి మీ దగ్గరికి వచ్చి అడుగుతాడు ఏమయ్య నువ్వు అలా చెప్పేవేటి నువ్వు చెప్పింది అక్కడ ఏం లేదు అని వాడు వచ్చి అడుగుతాడు అడిగితే మీరేమంటారు నాకు తెలుసున్నదేదో నేను చెప్పాను నేనేం చూసి వచ్చానా నాకు తెలుసున్నదేదో నేను చెప్పాను అలా చెప్పకూడదు నీకు నీకు తెలుసున్నది ఏదో నువ్వు చెప్పకూడదు నేను విన్నది మీకు చెప్పానండి అలా చెప్పకూడదు నువ్వు విన్నది నీకు అర్థమైంది నీకు తెలుసున్నది చెప్పకూడదు ఏది సత్యమని నీవు నిర్ధారణ చేసుకుంటావో దాన్నే చెప్పాలి అది కాబట్టి సత్యాన్ని చెప్పాలి ఆ సత్యము బుద్ధి నిర్ధారితమైన సత్యం ఉండాలి కేవలము నీకు తెలిసిన సత్యమైతే చాలు అర్థమైందండి కుడ్ యూ హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు భాష్యకారులు చెప్తే మీకు ఇంకా స్పష్టం అవుతుంది నము ఋతం యథా శాస్త్రం యథాకర్త బుద్ధ సుపరినిశ్చితం అర్థం ధదీన వదిష్యామి సో సో ఋతమును పలికెదను అంటే యథాశాస్త్రం అంటే శాస్త్రమును అతిక్రమించకుండగా యథాకర్తవ్యం అంటే కర్తవ్య కర్మను అతిక్రమించకుండగా బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం బుద్ధి ఎందు ఖచ్చితముగా నిశ్చయము చేసుకునబడిన విషయమును నేను చెప్తాను అది త్వం నీవే ఆ రూపంలో ఉంటావు అంటే ప్రాణశక్తి వలననే బుద్ధి పనిచేస్తుంది ఇప్పుడు బుద్ధికి జ్ఞానం అనే శక్తి ఉంది ది కెపాసిటీ టు నో ఉంది ఈ పవర్ ఆఫ్ నోయింగ్ ఇట్స్ ఎ పవర్ గ్రేట్ పవర్ పవర్ ఆఫ్ నోయింగ్ ఈ పవర్ ఆఫ్ నోయింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు ప్రాణశక్తి నుంచి వచ్చింది సో ఆ ప్రాణము ఆత్మ నుంచి వచ్చింది కాబట్టి కాబట్టి శాస్త్రజ్ఞానమంతా బుద్ధి ఎందు నిశ్చయమై ఉండదు తర్వాత ప్రాణము అంటే క్రియా సంబంధం కూడా ఉండాలి కేవలము నోయింగే కాదు ఆ నోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్టింగ్ ఆల్సో బికాస్ ప్రాణం గురించి మాట్లాడుతున్నాం కదా అధ్యతనే శంకరుడు యథాశాస్త్రం యథాకర్తవ్యం కేవలము తెలుసుకుని ఉంటే చాలదు ధర్మం తెలిసిందండి చేయలా కర్లేదా చెయ్యాలి సో నేను ధర్మాన్ని యథాశాస్త్రంగా బుద్ధి దృఢంగా తెలుసుకుంటాను ఆ తెలుసుకునే శక్తి నేనుండే వచ్చింది ఆ తెలుసుకున్నటువంటి ధర్మాన్ని అనుష్ఠిస్తాను ఆ అనుష్ఠించే శక్తి నీనుండే వచ్చింది ఆ విధంగా నేను దృఢంగా తెలుసుకుని నేను అనుష్ఠించేటువంటి ఏ ఋతము కలదో దానినే ఎదరవాడికి చెప్పేప్పుడు కల్తీ లేకుండా చెప్తాను అప్పుడది సత్యం అవుతుంది సత్యం వదిష్యా ఇదంతా కూడా మళ్ళీ చెప్పాలంటే వాగ్ చెప్పాలి అంటే అది కూడా ఆ ప్రాణశక్తి యొక్క అనుగ్రహమే కాబట్టి ఇదంతా కూడా నీ అనుగ్రహం సిద్ధిస్తోంది అంచేతనే ఈ ఈ పాయింట్ దగ్గర పూజ స్వామీజీ ఒక పాయింట్ ఒక ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు ఆయన ఏమన్నారంటే నీవు ఈశ్వరుణ్ణి గురించి చెప్పడానికి రోడ్డు మీద పడవద్దు ఇట్ ఈజ్ నాట్ యువర్ డ్యూటీ యూ నీడ్ నాట్ డూ ఇట్ ఎవరో కొంతమంది ప్రారంభంలో ఉంటుంది వాళ్ళు చేస్తారు నువ్వు ఈశ్వరుని గురించి తెలుసుకో జ్ఞానాన్ని సంపాదించుకో నువ్వు ఎదరో వాళ్ళకి చెప్పద్దు కానీ చెప్పడం వరకు వచ్చిందంటే మటుకు ఇక మా గురువుగారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను అలా మొదలెట్టద్దు ఎందుకంటే మిస్లీడ్ అయిపోతారు పీపుల్ పీపుల్ గెట్ మిస్లీడ్ తెలిసి తెలియని విషయాలు చెప్పేస్తూ మిస్లీడ్ అయిపోతారు ఇలాంటివి అన్ని సందర్భాలు నేను చూస్తూ ఉంటానంటే అనేక సందర్భాలు ఇప్పుడు లలితా సహస్రనామం చదవకూడదని చెప్పారండి వాళ్ళను మీ అభిప్రాయం ఏమిటో నన్ను అడుగుతారు వచ్చి ఎందుకు చదవకూడదు అని లలిత చేస్తున్నామని చదవచ్చు అని నేను చెప్తాను చెప్పి చెప్పి వారికి చెప్పిన కానీ వారి మనసులో ఇంకా లాగా ద్వైధీభావం ఉండనే ఉంటుంది ఎందుకని చదవకూడదు అని చెప్పిన ఆయన నాకంటే గట్టిగా విభూతి పెట్టాడే నేను ఇంకా ఓ పిసర్ ఆయన నాకంటే బలంగా పెట్టాడే సో నేను వేషం ఏదో రకమైన వేషం నేను వేస్తే అంతకంటే పక్కడ్బిందే అయిన వేషం ఆయన వేసాడు ఆయన చదవకూడదు ఆయన చెప్పాడు చదవచ్చునని నేను చెప్పాను ఎందుకు ఇది వై వై వై షుడ్ డూ దాట్ వీ షుడ్ టెల్ సంథింగ్ విచ్ హెల్ప్స్ పీపుల్ వీ షుడ్ నాట్ టెల్ లైక్ దాట్ ఎందుకు ఇదో పుచ్చి ఇప్పుడు ఆయన పని కట్టుకుని ఎందుకు చెప్పాలండి నేను పని కట్టుకుని చెప్పను ఎప్పుడన్నా నేను ఎవళ్ళు చెప్పకుండా నోరు మూసి కూరుకుంటే ఆ ధర్మాన్ని వాళ్ళు తమ అంతఃకరణ వృత్తి చేత వాళ్ళే తెలుసుకుని ఆచరించుకుంటారు అలా ఆచరించిన ధర్మం ఎప్పుడూ కరెక్ట్ అవుతుంది ఒకవేళ ఏ కారణం చేతనైనా వాళ్ళు ఇఫ్ దే నీడ్ సమ్ గైడెన్స్ వాళ్ళ మనస్సుకు నచ్చిన ఆచార్యుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏమో నేను తెలుసుకుంటారు కానీ ఏమిటి శిష్యుల్ని కలెక్ట్ చేసుకోవాలి దట్ ఈజ్ ది ప్రాబ్లం సో ఐఎమ్ నాట్ సెక్యూర్ విథౌట్ సమ్ స్టూడెంట్స్ అరౌండ్ మీ దేర్ ఫోర్ ఐ హ్యావ్ టు ఇది పట్టినట్టుగా శిష్యుల్ని పట్టాలి గేలా వేసి అందుకోసం ఏదో చెప్తూ ఉండడం అది యథాశాస్త్రంగా గురువు దగ్గర అధ్యయనం చేసి తాను దాన్ని చక్కగా అవగాహన చేసుకుని నలుగురికి అందజేసినట్లయితే అది ప్రజోపకారం కానీ తనకి తెలుసున్నది ఏదో చెప్పుకుంటూ పోవడం అది యథాశాస్త్రమా కాదా అన్నది చూసుకోకపోవటం తనకి తెలుసున్న సత్యం చెప్పాడు అంటే సత్యమే ఆయన దృష్టిలో అదే సత్యం అని చెప్పాడు ఆయన హీ క హీ కన్విన్స్డ్ హీఇస్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్ అని నాకు చెప్పేసాడు అదే సత్యం అనుకుంటాడు ఆయన కాబట్టి ఎప్పుడూ కూడా కేవలం సత్యం చెప్తే చాలదు ఆ సత్యము రతము కూడా అయి ఉండాలి నీకు తెలుసున్న సత్యం నువ్వు చెప్పుకుంటే పోతే కుదరదు నీకు తెలుసున్న సత్యము యథాశాస్త్రము యథాకర్తవ్యం నీవు శాస్త్రాన్ని అధ్యయనం చేసి గురువు శుశ్రూష చేసి శాస్త్రాధ్యయనం చేసి దాన్ని బుద్ధి ఎందు నిస్సందేహంగా శంకలకు తావులేని విధంగా తెలుసుకుని జీవితంలో అనుష్ఠించి అనుభవానికి తెచ్చుకుని అప్పుడు వృతం ఏ ఈ వృతమంతా వాడికి చెప్పేస్తే వాడు కూడా మనతో సమానం అయిపోతాడేమో అది అక్కడ సత్యం అది అలాగుంటే ఓ వ్యాకరణాచార్యులు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గర ఒక విద్యార్థి వ్యాకరణం చదువుతున్నాడు కౌమిదే దీనం వీడు మంచి బుద్ధిమంతుడు చాలా కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు వీడు చదివి తీరు చూస్తే ఇదే రకంగా పాఠం చదివినట్లయితే వీడు మూడేళ్లలో మొత్తం ఈ కౌమిదంతా కూడా కంఠస్థం చేసేసి సభాలలో వీడు మనతో సమానం అయిపోతాడని ఆయనకి డౌట్ వచ్చేసి ఆయన ఏం చేశారంటే కొంత శాస్త్రాన్ని అక్కడక్కడ మేలికలు చెప్పకుండగా వాడికి సగం సగం చెప్పి వదిలిపెట్టారు వాడు అంటే ఏంటి వృతం ఉంది సత్యం లేదు అలా అవ్వకూడదు మళ్ళా పాఠం చెప్పేప్పుడు మనకి తెలుసున్నదంతా వీడికి తెలిసిపోయింది వీడు నాతో సమానం అయిపోతాడు అని మళ్ళీ అలాగ దాచిపెట్టడం కొంత ఇది ఉంది ఈ దోషం కొంతమంది పెద్దల్లో కూడా కనపడుతుంది ఈ సర్జన్స్ ఇలాగే ఉంటా సర్జన్స్ హార్త్ సర్జన్ ఉన్నాడు అనుకోండి ప్రెసిడెంట్ ఉంటాడు వీడు రెండేళ్ళు మూడేళ్ళో రెసిడెన్సీ చేసి సర్టిఫికేట్ పుచ్చుకొని వాడు ప్రాక్టీస్ మొదలు పెడతాడు ఈ హార్ట్ సర్జను చీఫ్ సర్జన్ ఉంటాడు మొత్తం అంతా బోధించాడు వాడికి వాడిని ఆ గుండెకాయ దగ్గరికి రానివాడు అక్కడ నిలబడి చూడంటాడు అయితే నాకేమో తువాలు అంది అయితే గ్లౌస్ అంది అని వాడి చేతను జాగ్రీ చేయించుకుంటూ ఎప్పుడైనా ఒకసారి ఆ గుండెకాయని నేను దగ్గరికి వచ్చి చూసి ముట్టుకునే చేస్తానండి అంటే ఇంకా అంత అప్పుడు అంత అని దూరంగా పెడుతూ వీడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు వీడికి సర్టిఫికేట్ వస్తుంది కానీ ఇప్పుడు గుండెగా చూసిన పాపాన్ని పోలేదు ఎందుకంటే ఆ సర్జన్ అలా దాచిపెట్టాడు వీడికి ఎందుకు ఆయన అలా ఎందుకు చేయాలి వీడు నాతో సమానం అయిపోతాడేమో అంత రాగద్వేషాలతో అలా ఉంటారు అప్పుడు ఏమైంది వ్రతం సత్యం లేదు ఇంకొకటి దగ్గర సత్యం ఉంది వ్రతం లేదు వా వాడంతా సూపర్ స్టిషియస్ పిల్ల ఎక్కడో ఎక్కడా అక్కడ గ్యాదర్ చేసి హియర్సే గ్యాదర్ చేస్తాడు అది చెప్పుకుంటూ పోతాడు చెప్పేసి తను పెద్ద ధర్మశాస్త్రవేత్త కింద లోకంలో ప్రఖ్యాతి చెందాలి అయ్యకుండా పోవడం అలా ఉండకూడదు ఋతం వదిష్యామి సత్యం వదిష్యా వెరీ క్లియర్ భాష్యకారులు ఏమన్నారు చూడండి సో ఋతం యథాశాస్త్రం యథాకర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం వదిష్యామి వది చెప్తాను త్వం నీ ఉన్నటువంటి అర్థమే నీవే అది ఎందుకని నేనే అది అవుతాను త్వదధీనత్వాది ఆ సత్య జ్ఞానము ఆ అనుష్ఠానము కూడా నీ యొక్క అధీనమై ఉన్నాయి నీ అనుగ్రహం వలన నాకున్నాయి నీ నుంచే ప్రాణశక్తి నుంచే వచ్చేవన్నీ కూడా తర్వాత అందము సత్యమితి స ఏవాక్కాయాభ్యాం సంపాద్యమాన సో ఆ జ్ఞానము ఆ ధర్మ జ్ఞానం ఆ జ్ఞానము ఆ జ్ఞానాన్ని అనుసరించి వచ్చే క్రియ ధర్మం అయితే క్రియ కూడా ఉంటుంది అనుష్ఠానము ఈ రెండూ కూడా వాక్య వాక్ కాయముల చేత అంటే దాన్నే ఆ విధంగా తెలియబడిన సత్యాన్నే పలుకుతాడు జ్ఞానాన్నే వాగ్రూపంగా ప్రకటిస్తాడు దానినే తన చేతులతోటి కాళ్ళతోటి అనుష్ఠిస్తాడు కాయముతో అనుష్ఠిస్తాడు అంటే ఆ జ్ఞానానికి తగ్గట్టుగా బ్రతుకుతాడు ఈ వాగ్రూపంగా పలకటము శరీరంతో దాన్ని అనుష్ఠించటము ఈ విధంగా సంపాద్యమాన ఆ జ్ఞానము వీడి చేత సంపాదించబడుతుంది సంపాదించబడుతుంది అంటే ప్రకటించబడుతుంది అని అర్థం సో ఆ విధంగా ప్రకటించబడేటువంటి ఈ జ్ఞానం ఏదైతే కలదో అది నీస్వరూపమే అది కూడా నీస్వరూపమే సోపి త్వదీన ఏ సంపాద్యత ఇది మేవ సత్యం వదిష్యామి ఓకే అందాము సోపీ దీన ఏ సంపాద్యే ఇది సత్యం వదిష్యామి సోపి అంటే అది కూడా అదంటే సత్యము అంటే వాక్కాయముల చేత సంపాదించబడే జ్ఞానము సో అది కూడా త్వదీన ఏవా అది కూడా నీ అధీనము నీ వల్లనే సిద్ధమవుతుంది నీ చేతనే సాధ్యమవుతోంది నీకు అధీనమై ఉన్నది ఎందుకంటే వాగ్రూపంగా ఆ ప్రాణశక్తే ప్రకటం అవ్వాలి శరీరంలో అనుష్ఠించాలంటే కూడా మళ్ళీ అదే శక్తి ఉండాలి కాబట్టి సత్యం త్వమే వదిశ్యామి మీ రూపంగానే ఉన్న సత్యమును నేను పలుకుచున్నాను కాబట్టి వృతము నా బుద్ధిలో ఖచ్చితమైన అవగాహన ఉన్నది అది ఆ ఈశ్వరుని అనుగ్రహము నాకున్న అవగాహనని నేను ఎదరవాడికి అందజేసే ప్రయత్నం చేస్తున్నాను అది కూడా ఈశ్వరుని అనుగ్రహమే తర్వాత మంత్రమందాము తన్మామవతూ భా సర్వాత్మకం వాయుఖ్యం బ్రహ్మ మయస్ సత్ విద్యాథినం మాం అవతు విద్యాజన అవత్తే బ్రహ్మండే బ్రహ్మ తత్ బ్రహ్మ ఇచ్చారుగా తదు బ్రహ్మ ఎటువంటి బ్రహ్మ ఈ కాంటెక్స్లో వాయువాఖ్యం బ్రహ్మ వాయువు అనే పదం చేత నిర్దేశింపబడే బ్రహ్మ ఎటువంటి బ్రహ్మ ఇది కేవలం ఈ దేహంలో ప్రాణరూపంగానే ఉందా లేదు సర్వాత్మకము సర్వ జగత్తు కూడా ఆ ప్రాణము చుట్టూ ప్రాణశక్తి చుట్టూ నిర్మాణమైంది జగత్తంతా కూడా ప్రాణశక్తి చుట్టూ నిర్మాణం అవుతుందండి సో ఎందుకంటే ప్రాణశక్తి అది కండెన్స్ అయితే మ్యాటర్ వస్తుంది యాజ్ ద ఎనర్జీ ఈజ్ కొయలిజింగ్ మ్యాటర్ డెవలప్స్ సో జగత్తా కూడా ఆ శక్తి నుంచే నిర్మాణమై ఉన్నది ఆ మ్యాటర్ డెవలప్ అవడంలో ఆర్గానిక్ మ్యాటర్ రూపంలో కనుక అది నిర్మాణం అయితే కార్బోన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ సేమ్ బయట ఉన్న కార్బోన్ ఇక్కడ ఉంటాయి కానీ ఆ స్ట్రక్చర్ ఆర్గానిక్ స్ట్రక్చర్లోకి వచ్చినట్లయితే దానియందు మళ్ళీ అదే ప్రాణశక్తి ఇంద్రియ రూపంగా బుద్ధి రూపంగా ప్రకటన అవుతుంది సో జా జగత్తంతా ప్రాణం చుట్టూ నిర్మాణమై ఉన్నది అంచేతనే సర్వాత్మకం బ్రహ్మ సర్వమునకు ఆత్మ సర్వము రూపముగా ఉన్నది రెండు రకాలు మీరు చెప్పచ్చు సర్వస్య ఆత్మ లేదా సర్వరూపముగా ఆత్మశబ్దానికి రూపం అర్థం చెప్తే సర్వము రూపముగా ఉన్నది అంటే ఇప్పుడు ఇలాగా సూర్యుని ఆత్మ ఏమిటి ఆ పరమేశ్వరుడు చంద్రుని ఆత్మ ఏమిటి పరమేశ్వరుడు ఒక యాటం యొక్క ఆత్మ ఏమిటి ఈశ్వరుడు ప్రాణశక్తి అన్ని శక్తే ఈ దేహములో ఉన్నటువంటి ప్రాణశక్తి ఉన్నదే దీని ఆత్మ ఏమిటి ఆ పరమేశ్వరుడు మొత్తం ఆభరణాలన్నింటికి బంగారం ఆత్మ అన్నట్లుగా లేదా సర్వరూపంగా అదే పరమేశ్వరుడు సూర్యుని రూపంగా చంద్రుని రూపంగా ఒక చీమ రూపంగా ఒక మనుష్య దేహం రూపంగా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు సర్వాత్మకం ఈ కాంటెక్స్ట్లో వాయు శబ్దం చేతనం అతీతి వాయువు అంతటా ప్రసరిస్తూ ఉన్నాడు గనక వాయువు అనే శబ్దంతో వ్యవహరించడం జరిగింది ఆ బ్రహ్మ మయా ఏవం స్తుతం సత్ నా ఈ విధంగా స్తోత్రము చేయబడుచున్న ఆ బ్రహ్మ తత్ అనే అర్థం అట్టి బ్రహ్మ అంటే ఎట్టి బ్రహ్మ నాచేత ఈ విధంగా స్తోత్రము చేయబడుచున్నటువంటి బ్రహ్మ నన్ను రక్షించుగాక ఎటువంటి నన్ను విద్యార్థినం మాం అవతూ విద్యని కోరుతున్నాడు నేనేమో ఇప్పుడు వ్యాపారం చేయాలి నువ్వు నన్ను రక్షించు అని అంటలేదు దానికి రక్షించాల్సిన అవసరం ఉంది ఆ ప్రార్థన వేరే ఈ ప్రార్థన కేవలం విద్యా ప్రార్థన విద్యను కోరేటువంటి నన్ను రక్షించు ఎలా రక్షించాలండి విద్యను కోరే నన్ను రక్షించాలండి ఎలా రక్షించాలి విద్యా సంయోజనైన అవధు విద్యకి నాకు సంబంధాన్ని కలిగించి తద్వారా రక్షించాలి అంతే ఇప్పుడు కాలేజీలో విద్యార్థులు ఉంటారు ఏ అంత కష్టపడి చదువుతున్నావు ఏమిట్రా ఎందుకు చదువుతున్నారా అని అడిగారు అనుకోండి ఎందుకు చదవడం ఏంటంటే ఇంటర్మీడియట్ సిలబస్ అంతా సంపా తెలుసుకోవడం కోసం చదువుతున్నాను అంటాడు వాడు అండవు మరి ఎందుకు చదువుతున్నారా అంటే మార్కులు కోసం చదువుతున్నారు మార్క్ అప్పుడే మార్కులు విద్యకీనో దానికి అప్పుడే వ్యవధానం వచ్చేసింది ఒకవేళ ఎంత కష్టపడి చదవక్కర్ లేకుండా మార్కులు వచ్చి ఉపాయం ఏమైనా ఉందనుకోండి అప్పుడు అయితే చదవడం మానేస్తుంది మార్కులు ఎందుకురా అంటే సీటు పోనీ మార్కులే లక్ష్యం కూడా కాదు ఇంకో లక్ష్యం ఉండదు సీట్ ఎందుకు రా అంటే డిగ్రీ డిగ్రీ ఎందుకు రా అంటే వీసా వీసా ఎందుకు అంటే డాలర్లు డాలర్లు ఎందుకు అంటే అమ్మాయిని వివాహం చేసుకుంటూ అని ఇలాగ ఏదో ఆ లక్ష్యం అలా కొనసాగుతూ ఉంటుంది ఆ చదువుతున్న చదువు లక్ష్యం కాదండి అది ఓన్లీ మీన్సేది ఎండ్ ఈజ్ హెల్స్వేర్ అలా ఉండకూడదు ఇక్కడ మాత్రం అలా కాదు ఇక్కడ జ్ఞానమే సాధనము జ్ఞానమే సాధ్యము కర్మకి జ్ఞానానికి ఎదుగుతా కర్మలో కర్మ ఇక్కడ ఉంటుంది కర్మఫలం ఇంకో చోటు ఉంటుంది కర్మ ఈ కాలంలో ఉంటుంది కర్మఫలం మరో కాలంలో ఉంటుంది కానీ జ్ఞానం దగ్గర ఏ దేశంలో ఏ కాలంలో జ్ఞానం ఉంటుందో అదే దేశంలో అదే కాలంలో జ్ఞానఫలం కూడా ఉంటుంది ఎందుకంటే జ్ఞానఫలము జ్ఞానమే జ్ఞానం అంటే సాధన అండి తెలుసుకునే ప్రయత్నం దాని ఫలం ఏమిటి తెలుసుకోవడమే అదే ఫలం కాబట్టి విద్యార్థినైనా నన్ను విద్యా సంయోజనము చేత అంటే విద్యతోటి నాకు సంయోగాన్ని కలిగించి రక్షించుగాక తన్మామవచ్చు తర్వాత తద్వక్తారమవతు తత్ త్రహ్మ వక్తను కూడా రక్షించుగాక వక్తంటే పాఠం చెప్పి సో శిష్యుడు ప్రార్థన చేస్తూ మా గురువు కూడా కొంచెం ఆరోగ్యంగా కులసగా ఉండాలి అని ప్రార్థించడం ధర్మం కదండి భాష్యకారులు తదేవ బ్రహ్మ వక్తారమ్ ఆచార్య వక్తృత్వ సామర్థ్య సంయోజనైన అవతు అదే బ్రహ్మణ్ణి మళ్ళీ ఇంకో బ్రహ్మేం కాదు అదే బ్రహ్మ తద్వక్తారవతు తదంటే తదేవ బ్రహ్మ ఆ వాయు రూపంగా ప్రాణశక్తి రూపంగా వాయు రూపంగా బయట ప్రాణశక్తి రూపంగా లోపల అదే వాయువు ఇక్కడ సో ఉన్నటువంటి ఆ బ్రహ్మ వక్తను అనగా ఆచార్యుణ్ణి రక్షించుగాక ఎలా రక్షించాలి ఆచార్యుణ్ణి ఆయనకి ఊళ్ళో వాళ్ళందరూ బ్రహ్మరథం పట్టి ఇట్లా చేసి రక్షించాలా లేక బాగా ధనాన్ని సంపాదించి ఇట్లా చేసి రక్షించాలా ఎలా రక్షించాలి ఆచార్యుణ్ణి ఇగో ఇలా రక్షించాలి ఏమిటి ఆయన చెప్పేటువంటి పాఠము యుక్తి యోగ్యంగా ఉండాలి నలుగురికి ఉపయోగపడి ఇట్లా ఉండాలి అటువంటి పాఠాన్ని ఆయన చిరకాలం చెప్పగలుగు జీవించు ఉన్నంతకాలం చెప్పగలిగి ఇట్లా రక్షించాలి అలా వివేకానంద స్వామి ఉదయం పదకొండు గంటలకు దేహత్యాలని చేశారు తొమ్మిది గంటల పదిన్నరకి మంచం మీద పడుకున్నాడు ఆయన ఎందుకు పడుకున్నాడు అంటే ఒంట్లో బాగులేక పడుకున్నాడు పదిన్నరకి పదిన్నర దాకా ఏం చేశాడో తెలిసిన పాఠం చెప్పాడు ఏం పాఠం చెప్పాడో మీరు గమనించారో లేదో లఘు సిద్ధాంతకౌద్ది పాఠం చెప్పాడు దట్ ఈజ్ వాట్ హీ టాట్ ఆయన లఘు సిద్ధాంతం పాఠం చెప్పేవాడు ఎందుకంటే వ్యాకరణము వేదాంతము కలిసే ఉంటాయి సిద్ధాంతకం అవుతుంది ఎందుకులే వీళ్ళకి అంత శ్రమ పడక్కర్లేదు ఈ మాత్రం చాలానే లఘు చెప్పివాడైనా ఆ లఘు పాఠం చెప్పి పాఠం అయింది తొమ్మిది దగ్గర నుంచి పదిన్నర దాకా అప్పుడు టీ తాగుతారా స్వామిజీ అంటే ఇప్పుడు ఇంకా ఓపిక ఏదోలా ఉంది నాకు బాగులేదని వెళ్ళి మనసమే పడుకున్నాడు పదకొండింటికి హీడ్ అయ్యి అది వక్తృత్వ సామర్థ్య సంపాదనము ఆ రకంగా మా గురువు కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి ఉండి ఆ పాఠాన్ని నలుగురికే అందజేయాలి మానవ జీవితానికి ప్రయోజనం అదే కదండి అంతకంటే పెద్ద ప్రయోజనం ఇంకే ఉంది కాబట్టి వక్తృత్వ సామర్థ్యాన్ని ఆయనకి నిలబెట్టి శరీరంలో ఆరోగ్యం ఉండాలండి ఆరోగ్యం లేకపోతే ఏం లాభం ఎంత జ్ఞానం ఉన్నా కూడా వేస్టే కాబట్టి ఆ సామర్థ్యాన్ని ఆయనకి నిలబెట్టి ఒకప్పుడు వాక్కి కష్టం వస్తుంది వాయిస్ బాక్స్లో ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి అంచేతనే పాఠని చెప్పేవాళ్ళు ఊరికే పొద్దున్నీ సాయంకాలం దగ్గర కబుర్లు చెప్పకూడదు ఏ కబుర్లు చెప్పొద్దు డోంట్ టాక్ మాట్లాడడం ఎంత ఎంత అవసరమో అంత ఎందుకని అలా మాట్లాడుకుంటూ పోతే కంఠం నొప్పి పడుతుందండి రెండు గంటలు పాఠం చెప్పాలంటే కంఠానికి నొప్పికలగదా ఎంత మైకు బాగున్నా కంఠాన్ని నొప్పికలుగుతుంది మైకు బాగోకపోతే ఇంక చెప్పనే అక్కర్లేదు సో ఆ నొప్పి సమయంలో ఊరికే చిన్న చిన్న మాటలు ఇవ్వదాలు వాటిలో వాటం ఇన్ఫ్యాక్ట్ ఆ స్వరూపము అది సైలెన్స్లోనే అవగాహనకు వస్తుంది మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే మనసు బయటకు పోతూ ఉంటుంది ఇంకా మనస్సు స్వరూపమునందు నిష్టే ఉండదు సో ఆ విధంగా కూడా గురువుగారు వక్తృత్వాన్ని నిలబెట్టుకోవాలి ఆ భాగ్యం ఆయనకు కలిగించాలి అని తద్వక్తారమవతు తర్వాత అవతు మాం అవతు వక్తారం భాష్యం అవతు మాం అవతు వక్తారమితి పునర్వచనమాదరాధం అంటే ఇంకా కొత్త ఏం లేదు పునర్వచనమే ఆదారం కొరకు ఏమిటి ఆదరము మనం ప్రార్థన చేస్తున్నాము ఈ ప్రార్థన ఇంకోసారి చేద్దాము శరణాగతి ధర్మం ఉండే ఓసారి శరణాగ రామా నీవు నాకు శరణు నీవే నాకు శరణు అని రెండుసార్లు మూడు సార్లు అన్నా కూడా అభ్యంతరం ఇంకో నాలుగు సార్లు అన్న అభ్యంతరం లేదు ఆ భక్తి ఎందు ఆదర భావం ఉంటుంది తల్లి పిల్లవాడికి చెప్తుంది జాగ్రత్తగా ఉంటారా జాగ్రత్తగా ఉంటారు నాలుగు సార్లు చెప్తుంది ఎందుకని అలా చెప్తుందంటే ఆదరాతిశయం చేత అలాగే భక్తుడు కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించేప్పుడు ఈ పునరుక్తి ఇలాంటి దోషాలేమీ దరిదాపులకు రావు భక్తి అన్ని దోషాలని దూరంగా పెడుతుంది కాబట్టి ఆ ఆధారంతో రెండుసార్లు దాన్నే మళ్ళీ తిరగేసి అట్టు తిరగేసినట్టుగా మాం అవతు అవతు మాం వక్తారం అవతూ అవతు వక్తారం అదిలా తిరగేసి చెప్పారు ఆదరంతో శాంతి శాంతి శాంతి ఇది రేపు క్లాస్లో చెప్తాను అదే నెక్స్ట్ క్లాస్ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యం శాంతిశాంతిశ్శాంతి హరి ఓంగురుభ్యో నమ్మ హరి తప్సత్ శ్రీకృష్ణాపణమూ సో నన్వ